ప్రార్థన చేసుకుందాం మహిమగల రాజా సర్వోన్నతులవైన ఎస్సయ్య మీ యొక్క పరిశుద్ధ నామంనికి వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి సాయంత్రకాల సమయం అందు ఈ రీతిగా మేము కోడుకుంటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభాన మీ చిత్రంలో లేనిది ఏది జరగదునైనా ప్రబణతను ఈ రకంగా ప్రబణతని మమ్మల్ని కూడుకుంటకు ప్రభా మీరు ఇచ్చినటువంటి వంచి వాతావరణం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము రాని బిడ్డలందరినీ నడిపించండి ఇంత మటుకు మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యం బట్టి మీకు వందనాలు సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభానతని మా యొక్క సాక్ష్యం మీరు దీవించండి ఈ సాక్ష్యం ద్వారా ప్రభా నీకులు మారుటకు కృపను అనుగ్రహించండి నా విమోచకుడు ఒకసీవుడవైన ఏసా నీకు వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప కారులు మా పట్ల చేసే దేవుడో నా తండ్రి మమ్మల్ని వీడివని ఎడబాయని దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నీకు కృప కొరకే వందనాలైన అనుదినము మా పట్ల ప్రభ మీకు కలుగుచినటువంటి నూతన వాత్సల్యం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ఏ రీతిగా మిమ్మల్ని సూచించినా కూడా ప్రభ సరిపోదు ప్రభ మన ఆలుకలు నా తండ్రి ప్రభ పదములు సరిపోనాయన నేను వర్ణించ నా విమోచకుడు ప్రబలతుని గొప్ప కారణం చేయి మా దేవా మా కృప తండ్రి ప్రభ మమ్మల్ని భద్రపరిచిన విధానం కొరికే వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంత్రకాల సమయం ముందు కూడికను దీవించండి ఆశీర్వదించండి మాట్లాడుతున్నటువంటి బ్రదర్ని ప్రభ మీ యొక్క శిల్వచాట్ను మారుగుపరచండి ప్రభాన తండ్రి మీ యొక్క మరమమ్మని వాక్య సత్యములను ప్రభం మాకు తెలియజేయటకు ప్రభనా తండ్రి నడిపించినందుకు పరిశుద్ధ చేత అభిషేకించండి ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరిచి మనం ప్రార్థిస్తున్నాం హృదయంలో నా తండ్రి నీ యొక్క వాక్యం ప్రభ నా తండ్రి ప్రభ కావాల్సినటువంటి జ్ఞానం మాకు దయచేయండి మా విమోచకుడు మా రక్షక నీకే వందనాలు ఆయన ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపించండి సేవలో వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ ప్రభ దీవించండి అక్కడ ఆటంకం లేకుండా ప్రభ సువార్త సేవ కొనసాగుటకు సత్యమును ప్రబతుంది శుభవార్తను ప్రకటించటకు ప్రబన్నతండి ఆ బిడ్లను సిద్ధపరిచినందుకు మీకు వందనాలు తెలుస్తున్నాం పరిశుద్ధాత్మ తండ్రి మీకు రెండంతల ఆత్మ అభిషేకించండి అగ్ని కంచె వేసి బిడ్లను కాపాడండి కృపల ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నడిపించి సహాయం చేయమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నంత ప్రైజ్ థ్యాంక్ యూ అక్క చైజ్ పడనా కల్వరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా కలుషము పాపగ కరుణను చూపగా నన్ను తెలిపెనుగా కలుబరి తిల్లుబిలుబలు వెలుబా నాకు పెళ్లి పెనుగా కలుషమ్ము పాపగ కరు నన్ను చూపగా నన్ను పెళ్లి పెనుగా అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా కలువరి పిలుబ పిలువలు విలువా నాకు పెళ్లి పెనుగా కలుషము పాపగ కరుణను చూపగా నన్ను పెళ్లి పెనుగా కష్టాలలో నష్టాలలో నన్నాయ్యా బాధలలో कन्हियर तुडचा भैया कत्ताललो नत्ताललो कन्हान जुन्ना भैया दयाललो पाताललो कन्हियर तुडचा भैया मथुरा मयना नि प्रेम मरुवगलना देवा मधुर मयना नि प्रेम मरुवगलना అనుచనం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ అనుచనం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ కలువరి పిలువ పిలువలు విలువ నాకు తెలిపెనుగా కలుషము బాపగ తరుణను నన్ను తెలిపెనుగా పాపానికై సా నివ మరణించి లే చావయా రోహానికై మోసానికై నివు రక్తావ్యా పాపానికై షాపానికై నివు మరణించలే చావయా మధురమయ ప్రేమా మరువగల నా దేవా మధురమయ నీ ప్రేమా మరువగల దేవా అనుక్షణం నీ ఆలోచనా నిరంతరం నకు అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నకు కలువరి సిలువ సిలువలు విలువం నాకు తెలిపెనుగా కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిల్లి చెనుగా కలువరి సిలువ సిలువలు విలువం నాకు తెలిపెనుగా కలుషము బాపగ కరుణను చూపగా నన్ను పిల్లి చెనుగా అజేయుడా విజేయుడా ajeuda kampurnuda ajeyuda vijeyudaajeuda kampurnuda kaluvari seluva selu kalu biluva naaku telitenuga kalushamu baapaga karunanu chupaga nannu pillachenuga thank you sister praise aloud థ్యాంక్ యూ అక్క ముందు చిన్న వాక్యం ఒకటి చూసుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకున్నాం కీర్తనలు నలభై అధ్యాయము కీర్తనలు నలభై అధ్యాయము ఏడవ వచనము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే ఉన్నట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు అర్థం చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమారంభం కలిగిన మా ప్రియా పర్ల తండ్రి ఈ మీ నామానికి ఎంతో వందనాలు అని తెలుస్తాడు చోదా తండ్రి ఇదిగోనైనా గడిచిన కాలమంతా అంతా మీ ఉచితమైన కృపలో కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలి దేవా ప్రభా ఇదిగోనైనా ఈ రీతిగా మరి సమయాన్ని మాకు మిమ్మల్ని ధ్యానించడానికి ఆరాధించడానికి ప్రార్థించడానికి మించిన అవకాశాన్ని మీకు ఎంతో వందనాలు తండ్రి ఇదిగోనైనా పాటల్లో ప్రార్థనలు మీరుండి నడిపించారు మీకు ఎంతో వందనాలి ప్రభా తండ్రి వాక్యాన్ని చెప్పుకోబోతుండగా మా మధ్యలో మీరు ఉండండి మీరు నడిపించండి తండ్రి మీరు సహాయం అనుగ్రహించండి ప్రభావ మీ కాబదాల నుంచండి తండ్రిగా అయినా అనుకున్నైనా నేను మీ పక్షాన్ని నిలబోతుండగా మీ బలపరచండి తండ్రి ఇదిగోనైనా విని వదిలిపెట్టకుండా దాని ప్రకారం నడుచుకునేటువంటి ధన్యతను బాధ్యతను కూడా మీరు అనుగ్రహించమని మా నాదును మీ ప్రియ కుమారునైనా యేసుక్రీస్తు ద్వారా ఈ మనని అడిగి వేడుకొని ప్రార్థించుకుంటుకొంచున్నాను తండ్రి ఆమె నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒకటి నీతిని ప్రేమించడం రెండవది భక్తిహీనతను ద్వేషించడం భక్తిహీనత అనగానే కొంత భయాన్ని కలిగించేది కొంత నా స్థితి ఏంటి అని చెప్పి ఆలోచించుకోవడానికి ఆలోచించ ఆలోచింపజేసేటువంటి అంశం ఇది ఇది ఏంటంటే భక్తిహీనత నీతిని నీతి అంటే ఆ నీతిని కలిగి ఉండడం అనేది మహా కష్టమైన పని ఆ నీతి అంటే ఆ నీతి న్యాయాలను ధర్మాలను మనం కలిగి ఉండడం అనేది ఏదో అందరూ నామకార్థంగా ఏదో మొక్కుబడిగా ఏదో చెప్తారు కానీ వాటిని అవలంబించడం అనేది వాటిని మరి పూర్తిగా కలిగి ఉండడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకు కష్టమైన అంటే వాక్యంలోనే ఏం చెప్తుందంటే ఏబు గ్రంథం కనుక తీసుకుంటే ఏబుని ఏబు భార్య ఏమంటదంటే ఇంకను నీ నీతిని యథార్థతను నీవు విడవకుందువా యథార్థతను నువ్వు విడవకుందువా విడిచి నువ్వు దేవుని నామాన్ని దూషించి చావరాదా అని చెప్పి ఆ ఏబు గారికి తన భార్య సలహా ఇస్తూ ఉంటుంది ఇక్కడ సలహా ఇస్తూ ఉంటుంది అప్పుడు ఆయన ఉంటాడు వెర్రి దానిలాగా మూర్ఖురాల లాగా మాట్లాడద్దు అని చెప్పి ఆయన ఆయనకు బుద్ధి చెప్పడం అనేది నీతి అనేది అంత కష్టమైంది ఆ నీతిని కనుక్కొకపోతే ఆ నీతిని మనం కలిగి ఉండకపోతే అది ఒక దశలో అది ఏం చేస్తుంది అనంటే మనల్ను అదగండి దేవుని రాజ్యంలోకి ప్రవేశింపకుండా అది మన మీద సాక్ష్యం పలుగుతూ అది మనకు అడ్డుగోడగా నిలిచేటువంటి పరిస్థితి ఎందుకు అని ఆ నీతి అనేది ఆ సత్యం అనేది మనం బ్రతికినంత కాలం ఈ లోకంలో మనం ఉన్నంత కాలం వాటిని విడవకుండా ఉండాలి వాటిని కలిగి వాటిని పట్టుకొని వాటిని కొనసాగించే వాడిలాగా ఉండాలి అది వాక్యం సెలవిస్తా ఉంది ఎందుకు నేను అంటే ఆ నీతి సత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక క్రైస్తవుడుగా కలిగి ఉండాలి ఉదాహరణకు మనం ఆ బుద్ధి బుద్ధి కలిగే కన్కలు కనుక చూసుకుని ఉంటే వాళ్ళకి ఏం వాళ్ళ వాళ్ళ దివిటీల్లో ఏముంది అనేనంటే ఎందుకండి నూనె ఉంది వాళ్ళ సిద్ధిల్లో నూనె అనేది ఉంది ఆ నూనెను వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళు కొంతకాలం కలుగొని ఉన్నారు కలిగి కొంతకాలం కలిగి ఉన్నారు ఎప్పుడైతే అది కొలువుగా ఉందో అప్పుడు వాళ్ళు అంగడికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే పరిస్థితి మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునే పరిస్థితి మీకును మాకును చాలదు కాబట్టి వెళ్ళి కొనుక్కొచ్చుకునే అని నేను తర్వాత ఎందుకంటే వాళ్ళు సిద్ధపోటు లేదు కానీ వాళ్ళు ఏం చేశారు ఇంకా ఇంకోటి ఇంకోటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రాబెక్ ఏంటి ఏంటి వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి అనేది ఏంటంటే పెండ్లు కుమారుడు వచ్చేసరికి వీళ్ళు కునికి నిద్రిస్తా ఉన్నారు అంతటా తలుపులు వేయబడిన తర్వాత ఏం జరిగింది అని అంటే అప్పుడు వీళ్ళు వెళ్ళి అయ్యా అయ్యా తలుపు తీ తలుపు తీంటే మిమ్మల్ని అన్నడు చూడలేదు ఆ చిన్న పొరపాటు చిన్న లోపం అలాగే మనలో కూడా ఇదిగోండి ఈ నీతి అనేది ఎప్పుడైతే ఉండదో ఈ సత్యం అనేది ఎప్పుడైతే ఉండదో సత్యం అనేటువంటి నడుముకు కట్టుకోవాల్సినటువంటి బెల్ట్ లాంటిది అది దాన్ని ఎప్పుడైతే మనం దాన్ని కట్టుకో అది కలిగి లేకుండా ఉంటాము అంటే ఎప్పుడు దాన్ని ధరించుకుని ఉండాలి అది కలిగి ఉండాలి ఎలాంటి పరిస్థితులైనా నీతి సత్యాలను విడిచిపెట్టేవాడిలాగా మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఒకవేళ విడిచిపెడితే ఏం జరుగుతుంది అని అని అంటే ఇదిగోండి నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుగా హెచ్చు హెచ్చోకున్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తాడు ఎందుకు అభిషేకిస్తున్నాడు అనంటే నీతి నిన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీతి అంటే నువ్వు తృష్ణ గుడిగి ఉన్నావు కాబట్టి నీతి కొరకు నువ్వు ఆకలి తప్పులు కలిగి ఉన్నావు కాబట్టి నీతిగా నువ్వు నడుచుకోవాలనే ఆశ కలిగి ఉన్నావు కాబట్టి ఆ నీతినే నువ్వు ఇదిగోండి ఊపిరిగా ఊపిరి సమాంతరంగా సమానంగా నువ్వు కలిగి అలాంటి ఆలోచన కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ఆనంద తైలంతో అభిషేకించేవాడిలాగా ఉన్నాడు రెండోది ఇక్కడ భక్తిహీనతను ద్వేషించే వారి లాగా ఉండాలా దాన్ని ద్వేషించాలా దీన్ని ప్రేమించాలా దాన్ని ద్వేషించాలా ఏ వ్యక్తి ఇద్దరు దాసులకు యజమానుడుగా ఉండలేడు అయితే నువ్వు సిరికన్నా ఉండు లేదా దేవునికన్నా ఉండు అటు ఇటు కాకుండా ఉండలేవు అందుకే ప్రపంచంలో ఏమంటాడంటే నువ్వు వెచ్చగానన్నా ఉండు లేదా చల్లగానన్నా ఉండు నుల్లి వెచ్చని జీవితం కలిగి ఉన్నావు కాబట్టి నా నోట నుండి నిన్ను ఉమ్మివేదలిచాను అని చెప్పే మాట ఇక్కడ మనం చూస్తాం అట్లాగే ఇక్కడ కూడా ఏంటి అని అనంటే అయితే నీతినన్నా ప్రేమించాలా లేదా భక్తిహీనతనన్నా కలిగి ఉండాలా ఇవి రెండు కలిగి ఉంటే ఏమవుతుంది అనంటే అక్కడికి వేషధారణ అనేది మనలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది భక్తి ఉన్నట్టు నటించటం అది మనుషులు కనపడాలనేటువంటి విధంగా మనం ఏం చేస్తామంటే బాహ్యంగా ఏదో కలిగినట్టుగా ఉంటాం కానీ అంతరంగంలో అది మనలో ఉండదు ఆ సత్యం అనేది ఉండదు ఆ నీతి అనేది ఉండదు కాబట్టి ఏమవుతుందంటే అప్పుడు అది ఉండదు కాబట్టి బహిరంగంగా బాహ్యంగా అందరికీ కనపడేటట్టు నటించాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది ఏదో ప్రతి భక్తి కలిగిన వాడు భక్తి కలిగిన వాడులాగా ఉండేటువంటి పరిస్థితిని బయటికి కనపరుస్తూ ఉంటారు కాబట్టి ఇంత ప్రమాదకరమైంది భక్తిహీనత ఈ భక్తిహీనత గురించి బైబుల్ అనేక సందర్భాల్లో చాలా చెప్పబడి ఉన్నాయి అవి ఏమేమి చెప్పబడి ఉన్నాయి ఏమున్నది అనేది ఒకసారి చూస్తే సామెతలు సామెతలు పదకొండవ అధ్యాయము యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును భక్తిహీనుడు తన భక్తి పడిపోవును యదార్థవంతులు నీతి వారి మార్గంను సరళం చేయండి యథార్థవంతుల నీతి వారి మార్గం ఏం చేస్తుంది సరళం చేస్తుంది అంటే వాడు యథార్థంగా ఉండాలా వాడి నీతిని కలిగి ఉండాలి ఈ రెండు కలిగి ఉంటే అతను పోయే మార్గంలో ఏవైతే ఉన్నాయో అవి సరాళముగా స్పష్టంగా క్లియర్గా కనపడుతూ ఉంటాయి అక్కడ ఏమి అడ్డుగా కనపడ అడ్డుగా ఉన్నట్టు ఏమి ఉండదు అడ్డుగా ఏమి ఉండవు ఉండ నేరవు కూడా ఎందుకని అంటే ఆ యథార్థత ఆ నీతి రెండు కలిగి ఉండడం వల్ల అతను వెళ్ళేటువంటి మార్గం చాలా వెలుగు వెలుగుతో నింపబడింది క్లియర్ గా కనపడేదిగా ఉంది సత్యంలో నడిపించేది ఉంది అది సరాళముగా ఉంటది అది ఓంకర తింకరగా దాంట్లో ఏమి డిజార్డర్స్ ఉండో అది ఖచ్చితంగా చిన్న మార్గం కలిగింది లాగా సరాళముగా ఉన్నటువంటిదిగా అది కనపడకుంటా భక్తిహీనుడు తన భక్తి పడిపోను భక్తిహీనుడు తన భక్తి పడిపోను వాడు భక్తి కలిగి ఉన్నాడనేటువంటి ఒక భ్రమలో ఉంటాడు ఒక ఆశతో ఉంటాడు కానీ అది ఉండదు భక్తి ఈ భక్తిహీనుడు చేసే పన్నెంటి అనే అంటే ఏదో పండుగలను ఆ ఉపవాస దినాలను ఆచారాలను సంవత్సరములను వారాలను మాసాలను ఉత్సవ కాలాలను వీటన్నిటినీ ఆచారబద్ధంగా వాడు వాటిని పాటిస్తూ వాటిన్నిటినీ చేస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఇవన్నీ చేస్తున్నాను కదా ఏం పర్వాలేదు దేవుడు నాతో ఉన్నాడు అని అనుకున్నట్టుగా ఉంటది వాడిదంతా ఎట్లా ఉంటుందంటే అది అంత ఆ భక్తి ఇంత చేతనే వాడి పడిపోతాడంట ఎక్కడ మీ మలాకిలోనో మీ కాలోనో ఎక్కడో మూడో అధ్యాయం పదిలో ఎక్కడో రాసిపెట్టి ఉంటది వారి యాజకులు కూలికి బోధితురు ఆ వారి యాజకులు కూలికి బోధితురు తర్వాత కొన్ని మాటలు అక్కడ రాసిపెట్టి ఉంటాయి మాసి పెట్టి ఏమైనా ఉంటుందంటే వాళ్ళు కూలికి వాళ్ళ యాజకులు ఏం చేస్తారు కూలికి బోధిస్తారంట వాళ్ళ పెద్దలు లేదంటే వాళ్ళ కాపర్లు ఏం చేస్తారంటే లంచం తీసుకొని తీర్పు తీరుస్తారనట తీర్పు తీరుస్తూ ఈ రెండు పనులు చేస్తూ వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే దేవుడు మన మధ్య ఉన్నాడు కదా మన కేకీడు సంభవించదు అనుకుంటారంట ఒకసారి చూద్దామని అది కరెక్ట్ గా రిఫరెన్స్ జ్ఞాపకం లేదు ఒకసారి చూద్దాం మీక అనుకుంటాను ఒకసారి చూద్దాం మీక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఒకసారి చదువుకుందాం మీక మూడవ అధ్యాయము పదకొండవ జనులు ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు వారి యాజకులు కూలీకి పోదురు ప్రవక్తలు ద్రవ్యము కొరకు శోధ చెప్పుదురు అయినను వారు యోహోవాను ఆధారం చేసుకొని యోహోవా మన మధ్య ఉన్నాడు కదా ఏ కీడును మనకు రాదను చూడండి ఇది ఏంటి దేనికోసం అని అంటే ఇదిగోండి ఇది వేషధారణ ఇది ఏంటి అని అంటే ఇది భక్తిహీనత ఇది ఏంటి అని అనంటే చేసే పనులన్నీ చేస్తూ చేయాల్సిన ఇవన్నీ చేస్తూ ఏమనుకోవడం అంటే ఆ పర్లేదు అండి దేవుడు ఉన్నాడు అండి ఏం కాదులేండి అంత పర్ఫెక్ట్ గా ఏడుంటామండి సాకులు అనమాట వాళ్ళు ఇవన్నీ ఎత్తుక్కుంటూ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇవన్నీ చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తూ ఏం చేస్తారు అని అంటే వాళ్ళు కొని తెచ్చుకునేది వాళ్ళు నెత్తిన వాళ్ళు రాసుకునేది ఏంటి అని అంటే దేవుడు మన మధ్య ఉన్నాడు కదా మనకి ఏ కీడును సంభవించదు అంటే ఒక రకమైనటువంటి భ్రమ గల్తీ రాసిన ప్రతిక మూడో అధ్యాయంలో గల్తీలు రాసిన సంఘానికి రాస్తూ పోవాలంటాడు ఓ అవివేకులైన గల్తీ లే మిమ్మల్ని ఎవడు బ్రహ్మ పెట్టాడు మీరు ఏ భ్రమలో ఉన్నారు మీరు ఎట్లాంటి మోసంలో ఉన్నాడు మీరు ఎందు చేత మీరు భ్రమ భ్రమపట్టబడుతున్నారు మోసపరచబడుతున్నారు అని చెప్పి ఆ సంఘాన్ని గురించి మరి బాధపడుతూ రాస్తాడు హెచ్చరిస్తూ ఉంటాడు మీరు ఎక్కడో భ్రమపడుతున్నారు ఏదో భ్రమలో ఉన్నారు మోసంలో ఉన్నారు మాయలో ఉన్నారు అలాంటిదే ఇక్కడ కూడా ఏంటంటే ఇది ఒక భక్తిహీనత అనేది ఒక మాయ భక్తిహీనత అనేది ఒక భ్రమ భక్తిహీనత అనేది చేయాల్సిన పనులన్నీ చేస్తూ పైకి భక్తి కలిగిన వారి లాగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు వాక్యం సెలవు భక్తిహీనత అనేది అంత అయితే అటన్నా ఉండాలి లేదా ఇటన్నా ఉండాలి అయితే నువ్వు నీతిని న్యాయాన్ని యథార్థతను కలిగన్నా ఉండాలా లేదా అవి లేవు ఆ మూడు అని అంటే నీలో భక్తిహీనత భక్తి ఉండాల్సిన లెవెల్ కన్నా ఇదిగో కొంచెం తక్కువగా ఉంది లేదు ఎక్కువగా తక్కువగా ఉంది ఏదైనా తక్కువ తక్కువే ఉదాహరణకు ఏదైనా అదేమంటారు ఒకవేళ బ్లడ్ టెస్ట్ కనకపోతే నీరసంగా ఉందండి నాకు ఆరోగ్యం బాగాలేదండి నా పరిస్థితులు బాగలేదండి నాకు ఎట్లా ఉంది ఎట్లా ఉంది అని చెప్పి డాక్టర్ చెప్తే ఏం చేస్తాడంటే అసలు మీలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది టెస్ట్ చేయడం కోసం చెప్పి బ్లడ్ టెస్ట్ రాస్తాడు రాస్తే అమ్మా నీకు రక్తం తక్కువగా ఉందమ్మా అంటాడు అంటే అసలు లేదైనా కాదు ఉంది కానీ ఉండాల్సినంత లేదు ఎన్నో తక్కువగా ఉంది ఒక పాయింట్ రెండు పాయింట్లా మూడు పాయింట్లా ఇక ఇంతకన్నా తక్కువైతే కొన్ని లక్షణాలు కనపడతా ఉంటాయి పాలిపోయినట్టు మనిషిలో ఆరోగ్యం లేకుండా ఉండడం నేరసంగా ఉండడం వాళ్ళు రూపం మారిపోవడం ఈ విధంగా కనపడతా ఉంటుంది అది వేరే ఇక నెక్స్ట్ లెవెల్ అక్కడి నుంచి కాపాడాలి అంటే చాలా కష్టపడాలి కానీ భక్తిహీనత అంటే ఈ రక్తహీనత అంటే కొంచెం యాక్టివ్ గానే అంతా బాగుంటుంది కానీ అది లోపల ఉంది కాబట్టి ఎవడు కనుక్కోలేడు తగ్గుతుందా పెరుగుతుందా ఎవడు చూసుకోలేడు ఈ భక్తిహీనత కూడా అలాంటిదే పైకి ఏంటంటే ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తారు ప్రతి గ్యాదరింగ్కి గ్యాదర్ అవుతారు ప్రతి దాంట్లో ఉంటారు కానీ అన్ని వాళ్ళు సక్రమంగా చేస్తానే ఉంటారు కానీ వాళ్ళలో ఆ ఉండాల్సినటువంటి భక్తి అనేది ఆ లెవెల్ అనేది ఉండదు భక్తి జీవితంలో వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా ఉండేవారిలాగా ఉండరు కాంప్రమైజ్ అవుతారు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న అబద్ధాల విషయంలోనూ చిన్న చిన్న మోసాల విషయంలోనూ చిన్న చిన్నగా పడిపోయే విషయంలోనూ సాకులు చెప్పే విషయంలోనూ ఎక్కడో చోట వాటిని బట్టి పరలోక రాజ్యంలో నీకు అడ్డుగా ఉండి ఏ కారణం చేత అయినను కూడా నీవు ఈ భక్తిహీనత కలిగి పరలోక రాజ్యంలోకి ప్రవేశింపలేవు అది అడ్డు కూడాగా ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతావో అప్పుడు నీతి న్యాయం యథార్థత అనేది మనలో ఉంటాయి కాబట్టి అవి మనల్ని కాపాడతాయి అవి మనల్ని నిత్యత్వంలోకి తీసుకుని అవి మనల్ని నిత్య జీవితంలో పుంజుతాయిషయా గ్రంథము యష్యా గ్రంథం ఐదో అధ్యాయం యశా గ్రంథము అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన భక్తిహీనత అయిన త్రాళ్ళతో దోషము లాగుకుని వారికి శ్రమ బండి మోకుల చేత పాపం లావుకుని వారికి శ్రమ వారు ఇట్లా అనుకుంటున్నారు ఏంటి ఈ భక్తిహీనత త్రాలతో దోషము లావు భక్తిహీనత అనే త్రాళతో ఏమి లావుతారంటే దోషాన్ని లావుతారు ఈ భక్తిహీనత ఎప్పుడైతే కనపడుతుందో లోపలికి పాపం జ్వరపడుతుంది అది దోషము అది మలినము అది మురికి అయ్యా నేను చాలా నీతిగా ఉన్నానయ్యా నేను చాలా యథార్థతగా ఉన్నానయ్యా అని చెప్పుకుంటే వాక్యం ఏం చెప్తుందంటే మానవుని నీతి మురికి గుడ్డ లాంటిదంట వాక్యం సెలవుతోంది నువ్వెంత గొప్ప నీతిగా ఉన్నా నువ్వు ఎంత యథార్థతగా ఉన్నా నీ నీతి దేవుని దృష్టిలో అది ఒక మురికి గుడ్డ అది ఒక పాడైపోయినది అది ఒక పనికి అది ఒక మల్లిన ఉన్నది వాటన్నిటినీ ఎక్కడ నువ్వు క్రీస్తు రక్తంలోనే కడుక్కోగలవు క్రీస్తు రక్తం శుద్ధి చేయబడవు ఒకటి నడత దేని చేత శుద్ధి చేయబడిను ఇదేం చేత బాగు చేయబడి అంటే వాక్యం చేతే కదా దేవుని వాక్కు చేత కదా ఆ వాక్ని రోజు నువ్వు ధ్యానిస్తా ధ్యానించడమే కాదు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా ఈ చిట్ట చివరి దినాల్లో ఇదిగోండి ఈ ముఖ్యంగా ఈ చిట్ట చివరి దినాల్లో కావాల్సి ఎందుకంటే బైబిల్లో చెప్పబడినటువంటి గురుతులన్నీ నెరవేర్చబడ్డాయి చిట్ట చివరి దశలో ఉన్నాం ఎప్పటి నుంచో ఎంతో కాలం నుంచో చెప్పుకుంటా ఉన్నాం ఎప్పుడు వస్తుందో రాకరో తెలీదు భయంకరమైనటువంటి తెగుళ్ళన్నీ భూమి మీదకి దిగిపోయబడ్డాయి మనందరికీ ప్రకటన గ్రంథం గురించి బాగానే మంచిగా అవేర్నెస్ ఉంది బాగా ధ్యానిస్తా ఉన్నాము ఎన్నో రకాల తెగుళ్ళు ఈ భూమి వస్తాయి అని చెప్పి ఆ ప్రకటన గ్రంథంలో రాచి దాని ప్రకారమే పక్షులకు కానీ పశువులకు కానీ మనుషులకు కానీ ఈ భూమండలం మీదకి కానీ ఎన్నో రకాలైనటువంటి తెగుళ్ళు ఎప్పుడు చూడండి తెగుళ్ళు ఎప్పుడు వినండి పేర్లు రకరకాల పేర్లతో రకరకాల తెగుళ్ళతో రకరకాల జబ్బులతో పక్షులకి కానీ పశువులకే కానీ పంటకే గాని తర్వాత మనుషులకే కానీ ఎవరికైనా సరే సంభవిస్తా ఉన్నాయి కాబట్టి సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే దిద్దుబాటు చర్య అయ్యా నేను వాక్యం ధ్యానించుకుంటున్నాను కదా రోజు మేము ఒక టీమ్ గా జాయిన్ అవుతున్నాం కదా రోజు ధ్యానిస్తా ఉన్నాం కదా కాదు అది సరిపోదు మహా అయితే ఎవరో ఒకళ్ళు పాట పాడతారు ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తారు ఎవరో వాక్యం చెప్తారు అయిపోతారు క్లోజ్ చేసుకుంటారు కాదు కాదు మనల్ని మనం సరి చేసుకోవాలి ఈ రోజు విన్న వాక్యంలో నా లోపం ఏంటి ఈ వాక్యం ద్వారా నాలో ఏ లోపాన్ని ఈ రోజు ఈ వాక్య దేవుడు వాక్యం ద్వారా నాలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి ఉన్నారు అనేది గమనించుకొని ఒకటి సరి రెండు వాక్యం ధ్యానం చేసుకునేటప్పుడు అయ్యా ఈ మంచి లక్షణాన్ని నాకు అనుగ్రహించుకోంచి ప్రారంభించుకొని అది కలిగి ఉండడానికి దాన్ని పట్టుకోవడానికి ప్రయాసపడాలి ఎందుకంటే చిత్తచేవుడు ఉదాహరణకు పరీక్షలు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే జూన్ జులై అనేటువంటి మాసాల నుంచి మనకి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అవుతాయి బట్ ఏం చేస్తారనంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ కు రివిజన్ ఉంటుంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాళ్ళు గట్టి కొడతారు ఎందుకు అనంటే ఏ చేత నేను వాళ్ళు పాస్ అవ్వాలని అదేవిధంగా మనం ఎన్డేస్ లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలనంటే సిలబస్ మొత్తం చదవటం కాదు కానీ మనల్ని మనం సరి అయ్యా ఈ డాగు చేత ఈ మత్స్సు చేత ఈ లోపం చేత ఈ భక్తిహీనత చేత పొరపాటున నేనేమైనా పరలోక రాజ్యంలోకి ప్రవేశిప్పనేమో తీర్పులోకి వెళ్తానేమో కాబట్టి ఈ విషయాన్ని బట్టి నేను తీర్పుకు వెళ్ళకోకుండా ఎందుకంటే ఈ లోపాన్ని బట్టి నేను తీర్పుకు వెళ్ళకోకుండా ఎందుకో ఈ పరిస్థితుల వల్ల నేను తీర్పులోకి వెళ్ళకోకుండా ఇలాంటి నేను సహవాసం వల్ల నేను తీర్పులోకి వెళ్ళకోకుండా నన్ను నేను కాపాడుకోవడానికి అవకాశం ఉంటావా అని చెప్పి ప్రార్థన చేసుకొని ఆ భక్తిహీనతను సరిచేసుకుంటూ నీతి న్యాయము యథార్థతను కలిగి ఉండి దేవుని రాజ్యంలోకి ప్రవేశించేవారు ఒక పర్ఫెక్ట్ షేప్ తెచ్చుకోవడం కోసం ఒక స్వచ్ఛమైనటువంటి రూపాన్ని కలిగి ఉండడం కోసం ప్రయాసపడాల తపన పడాల కాబట్టి అదగండి ముందు మూలవాక్యం చదువుకున్నట్టు నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కాబట్టి దాన్ని పూర్తిగా ద్వేషించావు దీన్ని పూర్తిగా ప్రేమించావు నీతిని ప్రేమించవు నీతి న్యాయం సత్యం యథార్థత యేసు ప్రభుకి సాదరి చేయాలి కాబట్టి ఆయన్ని ప్రేమించి ఆయన్ని కలిగి ఉండి ఆయన మాత్రమే ఆరాధించి మనం అదగండి ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవితాన్ని పొందుకునే వాళ్ళగా ఆయన ఇచ్చే కిరీటాన్ని పొందుకునే వాళ్ళలాగా ఉండాలా ఆయన ఇచ్చేటువంటి బిరుదులను మనం పొందుకునే వాళ్ళలాగా ఆ విధంగా మనం ఆసక్పడి ఉన్నారా ప్రతిదిన ఆదామంతో వచ్చి ఆదామా ఎట్లా ఉన్నావు నీ యోగించేమని ఏంటని తెలుసుకున్నాడు వన్ టు వన్ నేను వచ్చి మాట్లాడేవాడు ఆ రోజు అడు అడ్డు కాదు ఆ రోజు ఆయన చుట్టుపక్కల వాతావరణం అడ్డు కాదు ఎక్కడ ఏమీ అడ్డుగా లేదు వాళ్ళిద్దరు మాత్రమే ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉండేవారు ఈరోజు ఆ అనుభవం లేదు ఈరోజు ఆ పరిస్థితులు లేవు అది జ్ఞాపకం చేసుకునే పరిస్థితులు కావు ఎక్కడెక్కడో ఎక్కడో ఏదో జరుగుతుంటే మన దగ్గర జరగట్లేదులే మన సంబంధం లేదులే అని చెప్పి అందరూ ఏదో నిమ్మళంగా ఉన్నారు కానీ ఒక దినం వస్తుంది ఆ దినాన ఆ లోపం చేత ఆ ఇబ్బందుల చేత ఆ పరిస్థితుల చేత నెట్టబడి కొట్టబడి ఒకవేళ ఆ పరిస్థితుల చేత మనం కనుక మన ఆధ్యాత్మిక జీవితానికి అది అడ్డుగా కనుక ఉండి మనల్ని కనుక అక్కడ తీసుకెళ్ళలేకపోతే నిత్య రాజ్యాలకు మనల్ని కనుక తీసుకెళ్ళలేకపోతే దేవునితో కూడా మనం ఉండేటువంటి సమయాన్ని కోలిపోతే ఈ నాళ్లు ఆ భక్తికి విలువ ఉండదు దాన్ని ఎవరు కూడా విలువ కట్టలేరు విషయ గ్రంథం తొమ్మిదవ విషయగ్రంథం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం కూడా చదువుకున్నాం పద్దెనిమిది తొమ్మిది పద్దెనిమిది భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది అది గచ్చ పొదలను బలి రక్కస చెట్లను కాల్చి అడవి పొదలలో అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగ వలే చుట్టుకొన పైకి ఎగయును చూడండి ఈ భక్తిహీనత అనేది ఎంత తగలబెడుతుందో ఎంత పాడు చేస్తుందో ఎన్ని రకాల పరిస్థితుల్లో నుంచి అది బయటకు వస్తుందో చూడండి ఈ భక్తిహీనత అనేదంతా ఆ అడవిని బలిరక చెట్లను వాటన్నిటిని దహించేదిలాగా ఉందంటే ఈ ఇవన్నీ ఏంటి అని అంటే అలాంటి దట్టమైన పరిస్థితుల్లో అలాంటి దట్టమైనటువంటి అడవిని సైతం కూడా అది భక్తిహీనత అనేది తగలబెడుతుంది భక్తిహీనత అనేది అది అగ్ని కాదు కదా అది ఎట్లా తగలబెడుతుంది అని అనంటే ఇది ఆధ్యాత్మిక జీవితానికి సూచనగా ఉంది ఒకవేళ బలిరక్కసి చెట్లు వాటి నిండా ముళ్ళు ఉంటే ఎవరు వాటి దగ్గరికి వెళ్ళలేరు దట్టమైనటువంటి అడవి లేదంటే ముళ్ళ కంప ముళ్ళ పోగ వీటిలోకి ఎవరు సొచ్చుకొని పోలేరు అంత దట్టంగా దిట్టంగా ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి అవి అట్లాంటి వాటిని అక్కడికి వెళ్ళి ఎవరు కనీసం చేయి పెట్టే సాహసం కూడా చేయలేరు ఎందుకంటే ఎటువైపు చేయి పెట్టాలన్నా ఎటువైపు దాన్ని చూడాలన్నా అవి చుట్టూతో ఉన్నటువంటి ముళ్ళు అంత పొదునుగా ఉంటాయి అవి గుచ్చుకుంటే తీపి ఉంటాయి అవి గుచ్చుకుంటే మంట వస్తూ ఉంటుంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళాలంటే ఎవడు వెళ్ళలేడు దాన్ని బాగు చేయాలి అనంటే దేంతో చేస్తారు అనంటే అగ్నే కానీ అది ఈలోక సంబంధమైనటువంటి విధానం కానీ ఆధ్యాత్మిక జీవితంలో మన హృదయంలో అంత కఠినమైనటువంటి పరిస్థితులు కనుక ఎప్పుడు చేరతాయి అనంటే మనం భక్తిహీనతతో ఉంటే అవన్నీ చేరతాయి కాబట్టి ఆ భక్తిహీనతే ఒకనొక సమయంలో అగ్నిలాగా మారి మనల్ని మనం దహించేదిలాగా తగలబెట్టేదిలాగా ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం విడుదల పొందాలా కీర్తనలు ముప్పై ఏడు ముప్పై అధ్యాయము పన్నెండు పదమూడు చూద్దాం భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారు చూచి పండ్లు కురుదురు భక్తిహీనుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వీళ్ళు భక్తిహీనత లోపించడం వల్ల ఏం చేస్తారంటే నీతిగా నడిచేటువంటి వాడి మీద ఏదో ఒక మచ్చ వేస్తారు ఏదో ఒకటి బురద వేస్తారు ఏదో ఒకటి డాగేస్తారు ఇంకో వాడి పరిస్థితి ఉంది ఊర్చుకోలేని గుణం ఒకటిని చూసి ఆనందించే పరిస్థితులు కావు ఓర్చుకోలేని గుణం రకరకాల కారణాల చేత రకరకాల పరిస్థితుల చేత ఈ భక్తిహీనుడు ఏం చేస్తారంటే నీతిమంతుడిని చూడంగానే ద్వేషం పుట్టుకొస్తుంది వాడిని చూడంగానే ఈర్ష పుట్టుకొస్తుంది వాడిని చూడగానే కోపంతో రగిలిపోతారు వాడిని చూడగానే ఎందుకు అన్నాడంటే కేవలం అతని నీతిని కలిగి ఉన్నాడు కాబట్టి కేవలం అతని యథార్థతో కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళని చూస్తే పళ్ళు నూరుకుంటారంట అంత కసిగా అంత కోపంగా ఉంటారంట భక్తిహీనుడు వాళ్ళు భక్తి లేక కాదు దేవుడు అంటే తెలియక కాదు ఉదాహరణకు సాతాన్నే తీసుకోండి సాతానికి వాక్యం తెలీదా యేసు ప్రభు నలభై దినాలు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉపవాసంతో ఉండి పరిచర్యను మొదలుపెట్టడానికి వచ్చేప్పటికీ నలభై దినాలు అయిపోయిన తర్వాత ఆయన ఆకలిగా ఉన్న సమయంలో సాతాన్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆకలిగా ఉన్నాడని తెలుసుకొని పైకి తీసుకొని వెళ్ళి ఎత్తైన ప్రాంతానికి తీసుకొని పోయి ఇరాలను రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినరాదా అని అడుగుతుంది రెండోసారి ఏమంటుంది నువ్వు ఇక్కడ నుంచి దూహరాదా నీ తండ్రి దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా అవి నిన్ను కాలి కింద పడకోకుండా నిన్ను ఎత్తుకొని తిప్పుతాయి కదా ఇంకోటి ఏమంటాడంటే ఎత్తైన ప్లేస్ తీసుకొని పోయి ఇక్కడి నుంచి నాకు సాగిల ఇదిగో ఇదంతా నీకు కానీ ప్రతి దానికి దేవుడు జవాబు చెప్పాడు కదా ఎదిరించాడు కదా గద్దించాడు కదా దానికి బుద్ధి చెప్పాడు కదా దానికి వాక్యం చెప్పాడు కదా ఇక అక్కడి నుంచి నిలబయాకెళ్ళిపోయింది మనలో సత్యం ఉంటే నీతి ఉంటే యదార్థత అనేది కలిగి ఉంటే మనం కూడా అదే విధంగా దేవుని స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన రక్తమే మనలో ఉంది కాబట్టి ఆయన రక్తాన్ని శరీరాన్ని తింటున్న మనం ఆయన కలిగి ఉంటున్నాం కాబట్టి అంతే ధైర్యంతో మనం వాటిని ఎదిరించుకోవచ్చు వాటిని ఎదుర్కోవచ్చు మన దగ్గర ఉండలేవు ఒకవేళ ఉన్నా మాట్లాడినా అవి సహించలేవు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందని అంటే చూడండి భక్తిహీనుల్లో నీతిమంతుల మీద దురాలోచన చేయదురు వారిని చూసి పండ్లు కొనుక్కుందరు వారి కాలం వచ్చు వచ్చుచుండుట ప్రభు చూచుతున్నాడు వారిని చూసి ఆయన నవ్వుతున్నాడు ఎవరి ఎవరి కాలం భక్తిహీనుల కాలం వాళ్ళ వాళ్ళకు దగ్గర పడుతుంది టైం అని చెప్పి దేవుడు చూసుకొని ఆ పరిస్థితులు చూసాయినా నవ్వేవాడిలా ఉన్నాడు భక్తిహీనులను చూసి ముప్పై ఏడు ఇరవై వచ్చిన చూస్తే భక్తిహీనులు నశించిపోదురు యుహోవ విరోధులు మేత భూముల సొగసులను పోలియుందరు భక్తిహీనులు నశించిపోదురు యుహోవ విరోధులు మేత భూముల సొగసును పోలియుందరు ఆ మేత ఎంత బాగా ఎంత సొగసుగా ఉన్నా అది కాల్చివేయబట్టము తినివే బట్టము ఏదో ఒక రకంగా పాడైపోవటమో జరుగుతుంది కానీ దానికి ఎప్పటికీ అట్లాగే ఆ ఆ ఆ సొగసు అనేది దానికి ఉండదు ఎందుకంటే అందం వ్యర్థకరం సౌందర్యం మోసకరం ఉంటాడు కదా అదేవిధంగా ఆ మేత భూములకు అంత సొగసు ఉన్నా అవి వృధా ఉపయోగం లేనివి భక్తిహీనులు ఖచ్చితంగా నశించిపోదురు ఆ భక్తిహీనత వల్ల వాళ్ళు పాడైపోదురు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కీర్తనలు పద్దెనిమిది ఇరవై ఒకటి కూడా చూద్దాం యూహో మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచివాడను కాను చూడండి ఎంతో గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు వ్యూహో మార్గములను నేను అనుసరించుచున్నాను యోహ కట్టడలను ఆయన మార్గములను నేను అనుసరించుతున్నాను భక్తుడనై నేను చూడండి భక్తుడనై నేను నా దేవుణ్ణి భక్తిహీనుడనై నేను నా దేవుడును విడిచిన వాడను కాను ఒకవేళ భక్తిహీనుడినైతే నేను ఆ మార్గం నుంచి తొలగిపోతాను ఆ మార్గం నుంచి వెళ్ళిపోతాను ఆ మార్గానికి నాకు సంబంధం ఉండదు కాబట్టి నేను విడవను భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిపెట్టు భక్తిహీనత కనుకుంటే దేవుడిని ఖచ్చితంగా విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ మార్గం నుంచి బయదొలిగే పరిస్థితి ఉంటుంది ఆ మార్గానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అదే దేవుని కనుక నమ్ముకొని ఉంటే యోహో మార్గం నేను అనుసరించుతున్నాను అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తాం రోమిలి రాసిన పత్రిక పద్దెనిమిదో వచ్చినం రోమిలు రాసిన పత్రిక పదమూడో వచ్చనం కూడా చూద్దాం మరియు మీరు కాలం నిరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడు మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరింత సమీపంగా ఉన్నది చూడండి మరియు మీరు కాలం ఎదిగి నిద్ర మెలుకొని వేళ తెలుసుకొని ఇలాగ చేయండి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది కాలము మీరు ఎరిగిన వారు కాలము ఇప్పుడు నిద్రపోతా ఉన్నాం అనుకోండి నిద్రపోతా ఉంటే పదైనా తొమ్మిదైనా ఎనిమిదైనా ఏడైనా ఎన్ని గంటలైనా మనం తెలియకోకుండానే ఉంటావా తెలియకుండా ఉన్నాం కదా నీకు పది అయిందిలే అని చెప్పి నువ్వు పది గంటలకు నువ్వు లేచినప్పటికీ కూడా ఐదు గంటలకి అందరికీ తెల్లవారుతుంది కదా ఐదున్నరకి అందరికీ తెల్లవారుతుంది కదా ఆరు గంటల లోపు అందరికీ తెల్లవారుతుంది కదా అందరికీ తెల్లవారే సమయం ఒకటే కానీ నిద్ర మేలుకునేవాడికి మాత్రం వాడు ఏ సమయంలో పడుకున్నాడో ఏ సమయంలో మళ్ళీ తిరిగి లేడో వాడికి తెలియదు మరి కొద్దిసేపు పడుకుందాం మరి కొద్దిసేపు పడుకుందాం అని తిరిగి నిద్రించేవాడి ఇక్కడ ఏం చెప్తుందంటే కాలమును ఎరిగిన వారై ఉండి నిద్ర మేలుకున్న సమయం అయిన తెలుసుకోండి ఎందుకు అని అంటే ఇదిగోండి ఇది మనం ఉంది చిట్ట దినాలు ఈ చిట్ట దినాల్లో సరి చేసుకోకపోతే మనం మనం సర్దుబాటు చేసుకోకపోతే చూడండి ఏమవుతామో తెలియదు ఈ దినాలు ఇంకా ధ్యానిద్దాం ఇంకా నేర్చుకుందాం ఇంకా ఇది కాదు ఈ దినాలు ముఖ్యంగా ఏం చేయాలి అనంటే మనకు మనం సరి చేసుకోబడాలి ఎవరు సరి చాలా మంది వాక్యం చెప్తారు చాలా మంది ప్రార్థిస్తారు చాలా మంది ప్రార్థన పడతారు కానీ సరి ఇష్టపడరు అది ఎవరు సరి చేసుకోవాలి ఎవరో సరిచేయరు తెలియనోడు ఎవరో సరిచేయరు మనకే తెలుసు అంతరంగం ఆయన సత్యాన్ని కోరుకునేవాడు అంతరంగంలో మన దగ్గర ఉందా అబద్ధం ఉందా మోసం ఉందా ఏముంది అనేది తీర్పు దినాన ఆయన అది కనపరిచినప్పుడు దాన్ని బట్టి మనం సిగ్గు నొందేవాడిలాగా ఉంటాం సిగ్గులేని ముఖంతో మనం ఆయన్ని ఎదుర్కొనే వారిలాగా ఉండాలి కానీ పాపభీతితో సిగ్గుతో మనం ఆయన్ని చూసినప్పుడు తలదించుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళకూడదు కాబట్టి మనల్ని మనం సరిచేసుకోవాలా మనం మన గురించి మన భక్తి గురించి మనం ఆలోచించుకునే వారిలాగా అలాంటి జీవితాన్ని మనం ఖచ్చితంగా కలిసి ఉండాలా ఖచ్చితంగా కలిగి ఉండాలా ఏకోబరాసిన పత్రిక ఏకోబరాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం కూడా జరుగుతుంది ప్రభు రాక సమీపించినది కనుక మీరును ఓపిక కలిగినవి మీ హృదయంలోనూ స్థిరపరుచుకునడి మీ హృదయంలో సిద్ధపరుచుకునడి స్థిరపరుచుకొనడి అని ఇక్కడ వాక్యం సెలభిస్తా ఉంది ఆయన రాకడ ఎప్పుడో తెలీదు ఆయన రాకడా ఇప్పుడు వస్తుందా ఇంకా సెప్ట్లో వస్తుందా అని ఏ సైంటిస్టు ఏ టెక్నాలజీ కూడా చెప్పలేదు కాబట్టి ఆయన రాకడ ఏ సమయం తెలియదు కాబట్టి ఆయన ఏ సమయానికి వస్తాడో తెలియదు కాబట్టి మనకు ఆ సిద్ధపాఠ అనేది అస్థిరమైనటువంటి హృదయం అనేది కలిగిన వారిలాగా ఉండాలి ఆఖరిగా పేతులు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చరం కూడా చదువుకుంటే అయితే అన్నిటి అంతము సమీప సమీపమై ఉన్నది కాగా మీరు స్వభుద్ధి గలవారై ప్రార్థనలు చేయుట మెలుకువగా ఉండు ప్రార్థన చేయుటకు మెలుకువగా ఉండు అన్నిటి అంతము దగ్గరికి వచ్చింది కాబట్టి అన్నిటి అంతం సమీపంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే స్వబుద్ధి కలిగిన వాడిని ప్రార్థన చేయటకు మెలుగుగా ఉండి ఇదిగోండి ఆ ప్రార్థన చేయటం ద్వారా ఈ మనలో ఉన్నటువంటి ఆ భక్తిహీనతను మనలో ఉన్నటువంటి ఆ లోపాన్ని శాపాన్ని అన్నిటినీ పోగొట్టుకొని ఆయన ఇచ్చేటువంటి గొప్ప మహిమ ఐశ్వర్యాలకు ప్రాప్తులు మరి అట్టికి అట్టి సిద్ధపాటును అట్టి స్థిరమైన మనసును మనం కలిగి ఉండాలి కాబట్టి ఈ కొన్ని మాటలు దేవుడు తన ఇంటిలో దీవించి ఆశీర్వదించిన దాకా అని ప్రార్థన చేసుకున్నాం పరిస్థితిలో మీ కొందరాల తండ్రి స్థితులు స్తోత్రాలు ప్రభా ఇదిగోనైనా ఇప్పటి వరకు చెప్పబడిన వ్యాఖ్యల్లో అయ్యా నీతి గురించి యథార్థ గురించి సత్యం గురించి అయ్యా ఇదిగోనైనా ఓ పక్కన భక్తిహీనత గురించి మేము తెలుసుకున్నాం అయ్యా ఆ భక్తిహీనత బహు ప్రమాదమైనది ఆ భక్తిహీనత అనేది ప్రభా అయా ఇదిగోనైనా దాని వల్ల ఎంతో నష్టం ఉంది ప్రభా కాబట్టి వాటి అన్నిటినీ ఒడి ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభావ ఈ రోజు ప్రతి సంఘంలో ప్రభా ఇదిగోనైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి పైకి ఏదో భక్తి కలిగిన వాళ్ళలాగా ఉంటున్నారు అని దాని శక్తిని ఆశ్రయించే వాళ్ళలాగా ప్రభావ మా స్థితిలో ఎట్లా తెలియదు మా పరిస్థితులు ఎట్లా ఉన్నది తెలియదు ఎదుగోనైనా ఈ దినాన వాక్యం ద్వారా మీరు మాట్లాడే మమ్మల్ని ప్రభావ ఎదుగోనైనా సరిచేస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎంతో పొందారు తండ్రి ఇదిగోనైనా ఏ కారణం చేతనైనాను ఏ లోపం చేతనైనాను ప్రభా ఇదిగోనైనా మీ రాజ్యంలోకి ప్రవేశింపకుండా ఇదిగో ఈ ఈ భక్తిహీనత అనేది అయా అడ్డుగా ఉండి పొరపాటునైనా ప్రభా ఇదిగోనైనా తీర్పులోకి నెడుతుందేమో ప్రభా అందుని బట్టి ప్రభా అయా మేము ప్రార్థన చేయొచ్చున్నాం అయ్యా ఎదుగునైనా పావులు అంటున్నాడు కదా ప్రభా వాక్యం చెప్పిన తర్వాత పొరపాటును భ్రష్ణపోతానేమో అని చెప్పి తన శరీరాన్ని నలగ్గ కొట్టుకొని అయా స్వాధీనపరుచుకున్నాడు తండ్రి ఇదిగోనైనా మేము కూడా ప్రభా విశ్వాస జీవితంలో ప్రభా భ్రష్టునైపోకుండా అయ్యా ఎదుగునైనా భక్తిహీనతను కలిగి పాడైపోకుండా అయా మీ పాపదాల నుంచి అయా అదిగోనైనా మీరు కాపాడండి ప్రభా అయా మీరు రక్షించండి తండ్రి అయ్యా ఐదుగనైనా ఒప్పుకోనడానికి సిద్ధపడుతుండగానే ఆయన ఒప్పుకొని ఉండగా ప్రభావ వాటన్నిటిని తీసివేసి అయా ఐదుగోనైనా మేము బలపరుతూ ఇంకో కొంతమందిని వెలుగుతూ కొంతమందిని వెలిగించేవాడిలాగా అయ్యా కొంత మేము ప్రభా ఇదిగోనైనా మేము ప్రభా భక్తి విశ్వాసంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎదగడానికి మీ కృపుణాను గ్రహించి అటు అట్టి ఆశీర్వాదాలతో నింపమని మనల్ అన్నీ మీ రాజ్యంలో చేర్చుకొని మన ఆధునిక మీ ప్రియకుమారు నేను ఏ సూత్రస్తు వారి ద్వారా ఇదని మనవులన్నిటిని మా దైత్యమని ప్రార్థించి పండుకొంచున్నా తండ్రి మన తండ్రి అయిన దేవుని నుండి ఏ సూత్రస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయు శాంతి సమాధానం మనకును సకల పరిస్థితులకును ఎళ్ల వేళలా తోడే నడిపించమని లాకాన్ ప్రైజ్ లో ప్రైజ్ లో